నాలుగు వందల ఎనభై రెండవ సంకి కేశవదాసినైతి గెలిచితి నన్నిటాను ఈ శరీరపు నేరాలిగా నిచ్చలు కోరికలీయా నీ నామే చాలు తెచిపునీతుజేయ నీ తీర్థమే చాలు పచి పాపాలనచ నీ ప్రసాదమే చాలు ఎచ్చుకొందు ఉపాయాలు ఇక నేలా ను ని చేయగను చాలు మనసి రక్షించను నీ ముద్రలే చాలు మనసి కావగ తిరుమణి లంచనమే చాలు ఎనసెను దిక్కు దశ ఇక నేల వెతక నెలవైన సుఖమీయ నీ చాలు అల దండకు నీ అర్చనే చాలు ఇలా శ్రీ వెంకటేశ ఇన్నిటా మాకు గలవు ఎలమినతరములు ఇకనే ఎలవెదగా